అయితే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ఉన్నాడు బ్రహ్మజ్ఞానని ఏమండి మీరు ఎవరైనా మీరు మీరు ఏ కులం అని అడిగారనుకోండి అంటే ఆయన ఏం చెప్తాడు మనుష్య కులమే నా కులము అని చెప్తాడు ఏమండి మీరు జాతి అని అడిగారనుకోండి మనుష్య జాతియే నా జాతి అని చెప్తాడు అంటే ఇప్పుడు మరి ఆయన అలా చెప్పాడు కదా ఆయన బ్రహ్మజ్ఞానం నుంచి జారిపోయినట్లా కాదు జారిపోలేదు ఆయనకి తెలుసు కానీ అడిగినవాడి వాసనకి తగ్గట్టుగా చెప్పాడు అడిగిన వాడికి ఓ వాసన ఉంటుంది వాడు ఒక వాసన మనస్సులో పెట్టుకుని ఓ ప్రశ్న అడుగుతాడు దానికి తగ్గట్టు మనం సమాధానం చెప్పాలి ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్తే వాడు వేసా కౌంటర్లో వాడు ఇవ్వకొన్ని ప్రశ్నలు వేస్తాడు వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు ట్రైనింగ్ అంతా అయ్యి ఉంటారు ఆ అమెరికా లోపలికి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రొఫైలింగ్ చేస్తారు వాడు ప్రశ్నలు అడుగుతాడు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నామని అడుగుతాడు వాడి ముందు పాస్పోర్ట్లు ఉంటున్నాయి ఎక్కడి నుంచి వస్తు వస్తున్నామని అడుగుతాడు అప్పుడు మనం పవర్మూత్గా సమాధానం కొంతమంది ప్రతిదానికి పవర్మూత్గా సమాధానం చెప్తారు ఇది ఒక ఒక బ్యాడ్ హ్యాబిట్ అదేమిటి నీ దగ్గరే పాస్పోర్ట్ పెట్టుకుని అలాంటి ప్రశ్న అడుగుతావేమిటి అన్నారు అనుకోండి యూ బి ఇన్ ట్రబుల్ అలా అనకూడదు ఇండియా నుంచి వస్తున్నాను అని చెప్పాలి ఇండియాలో ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు బాంబే నుంచి వస్తున్నాను లేకపోతే హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఎక్కడికి వెళ్తావో అని అడుగుతాడు ఆ అప్లికేషన్ ఫార్మ్లు అన్నీ ఉంటాయి అంటే ఇలా పెన్సిల్ వెనుగా వెళ్తాను ఏం చేస్తావు ఏటక్కడ అని అడుగుతాడు ఇలాంటివి అడుగుతాడు ఆ అడిగిన దానికి తగ్గ సమాధానం చెప్పాలి డేట్ ఆఫ్ బర్త్ ఏమిటని అడుగుతాడు కరెక్ట్ వాడి దగ్గర ఉంటుంది అది స్క్రీన్ మీద వాడికి కనపడుతూ ఉంటుంది మనకి కనపడదు అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి దాంతో వాడు వెరిఫై చేసుకుంటాడు అప్పుడు మీరు వాడితో నేను ఎప్పుడు పుట్టలేదు అని చెప్తారా చెప్తారా నాకు పుట్టుక లేదు అని చెప్తారా చెప్పరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదో చెప్తారు వాడికి తగ్గట్టు చెప్తారు వాడు ఒక వాస్తనాన్ని బట్టి వాడు ప్రశ్న అడుగుతాడు దానికి తగ్గట్టుగా మీరు సమాధానం చెప్తారు అంతే తప్ప జ్ఞాని తన జ్ఞానమును ప్రకటించడు అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇప్పుడు మీరు నేను మనుష్యుడను నేను క్షత్రియుడను వైశ్యుడను అని మీరు అంటున్నారు అలా అన్నంత మాత్రాన మీరు బ్రహ్మ కాకుండా పోతారా ఒకడు మనిషి ఎదురబోయాడు కళగన్నాడు కళలో తాను పెద్ద పులిగా ఉన్నాడు కళలో ఏమండి టైగర్ కళ పూర్తయింది తెలివి ఇప్పుడు మనిషిగా ఉంటాడా పెద్ద పులిగా ఉంటాడా మనిషిగానే ఉంటాడు కాబట్టి తాను పెద్ద పులి అని కలగన్నప్పటికీ మనిషి మనిషిగానే ఉంటాడు తప్ప పెద్ద పులి అయిపోవడం అలాగే మీరు నేను శూద్రుడను నేను వైశ్యుడను అని అభిమానించినప్పటికీ మీరు బ్రహ్మస్వరూపులుగానే ఉంటారు తప్ప శూద్రుడు వైశ్యులు అయిపోరు ఇంకొక ఇది ఈ అభిమానము ద్విధము అంటే కులము మతమునకు సంబంధించిన ఒక అభిమానం రెండవది దానికంటే కూడా ఎక్కువ లోతైనది నేను తండ్రిని తల్లిని భార్యను భర్తను అనే అభిమానం ఉంటుంది ఆ అభిమానం కూడా మనం పరిశీలించదగ్గ అభిమానమే వీడు ఏమని చెప్తాడంటే నేను ఈమెకు భర్తను అని చెప్తాడు ఆమె విను ఊరుకుంటుంది ఆమె మాట్లాడదు కానీ చెప్పుకుంటున్నాడు చెప్పుకోని అన్నట్టుగా లే మీరు రెట్టించి అడిగితే ఏమా వీడిని భర్తేనా అని రెట్టించి అడిగితే ఆవిడ తలకాయ అడిగిపోతుంది షీ ంట్ సే ఎస్ ఇమీడియట్లీ వీడికున్నంత ఆదుర్దా ఆవికుండదు ఇంకొంచెం రెట్టించి అడిగితే పోనీలే ఏడుస్తున్నాడని ఏడిచిపోతాడని అవునని చెప్తుంది రియల్లీ రియల్లీ అంటే అభిమానము మీకు ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్స్లో కూడా అభిమానము చాలా కొంతమందికి లోతుగా ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమందికి తల్లి ఎడల గౌరవం ఉంటుంది తండ్రి ఎడల గౌరవం ఉండదు వాళ్ళ తండ్రి గురించి మాట్లాడరు అసలు అసలు తండ్రి లేకుండానే పుట్టేడా వీడన్నట్టుగా బిహేవ్ చేస్తారు తండ్రి గురించి అసలు ఉంటారు తల్లి గురించే మాట్లాడతారు అంటే వాడి అభిమానం అలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ అభిమానం ఒక్కొక్క రకంగా ఈ రిలేషన్షిప్స్కి సంబంధించిన అభిమానాలు ఉంటాయి ఎవరిని ఇన్ని అభిమానాలు మనం పెట్టుకున్నా మాత్రాన మనం బ్రహ్మ కాకుండా పోతామా లేకపోతే అవన్నీ అయిపోతామా హస్బెండ్ అయిపోతారా కొడుకు అయిపోతారా బ్రాహ్మణుడు క్షత్రియుడు అయిపోతారా లేకపోతే బ్రహ్మగానే మిగిలి ఉంటారా బ్రహ్మగానే మిగిలి ఉంటారు మరి బ్రహ్మగానే మిగిలి ఉండి కూడా నేను వైశ్యుడను నేను హిందువును నేను భర్తను కొడుకును అని ఎందుకు చెప్పుకుంటున్నాడు వీడు వీడికేమైంది వాట్ హ్యాపన్ టు హేమ్ అంటే ఏం చెప్తాం ఆ జ్ఞానము కప్పివేయబడినది ఆ విపర్యాస వచ్చి తర్వాత ఆ వాసన ఆ వాసన ఏం చేస్తుందంటే అది విపర్యాసని కలిగిస్తుంది తప్ప యథార్థ తత్వాన్ని కప్పివేస్తూ ఉంటుంది అది శ్లోకం ఓకే ఇప్పుడు ఇంక మీరు శ్లోకాన్ని అలా అలలోకగా చెప్పివేయగలుగుతారు అహం నేను మనుష్య మనుష్యుడను ఇత్యాది వ్యవహారీ మొదలైన వ్యవహారము అముం ఈ విపర్యాసం దేహాత్మభావమనే భ్రమ వినాపి లేకున్నప్పటికీ చిరాభ్యస్తవాసనాథిరకాలము అభ్యసించబడిన వాసన వలన అవకల్పతే ప్రకటమగుచున్నది అదే అంటే ఆయన జ్ఞాని జ్ఞాని అయినప్పటికీ నేను మనుష్యుడను అనే ధోరణిలో బ్రతుకుతూ ఉంటాడు మామూలుగా మనుష్యులైతే ఏం చేస్తారు నిద్రలైతే స్నానం చేసి భోజనం అది చేసి పలహారం ఏదో చేస్తారు ఎవరైనా ఏదైనా అడిగి చెప్తారు ఏదైనా చేసే పనులు ఉంటే చేస్తారు అది కదా మనుష్యులు చేసే పని ఆయన కూడా అలాగే చేస్తాడు జ్ఞాని ఆయనకి నేను మనుష్యుడను అనే విపర్యాసము లేదు ఆయన జ్ఞాని అయిపోయినాడు నేను మనుష్యుడనో అనే విపర్యాసము లేదు అంటే ఆ భ్రమ లేకున్నప్పటికీ ఆ జ్ఞానము కలుగుటకు ముందు ఎటువంటి వాసన ఉందో ఆ వాసనని బట్టి ఆయన ముందుకు వెళ్తాడు ఇప్పుడు జ్ఞాన్ ఒక జ్ఞానం జనక మహారాజు ఆయన జ్ఞాని ఆయన్ని అయ్యా మీరేం చేస్తారు అని అడిగారనుకోండి ఈ మిథిలాదేశాన్ని నేను పాలించే రాజును అని చెప్తాడు అలా చెప్తాడు అవునా అదే మీరు సుఖ మహర్షిని అయ్యా మీరేం చేస్తారని అడిగారనుకోండి నేను వ్యాసుని పుత్రుడను ఏదో పురాణం ఏదో పాఠం చెప్తూ ఉంటాను అని చెప్తాడు అని చెప్తాడు అంటే మొత్తం మీద అహం మనుష్య అన్నట్టుగానే చెప్తాడు ఎందుకని ఆ జ్ఞానం కలుగుటకు ముందు ఏ వాసన ఉండినదో ఆ వాసన చిరకాలం నుంచి వస్తున్న వాసన కనుక దానికి తగ్గట్లుగా ఆయన అహం మనుష్య అన్నట్టుగానే సమాధానం చెప్తాడు తప్ప అహం బ్రహ్మాస్మి అని ప్రకటించరు మీకు రహస్యం చెప్తా నేను బ్రహ్మజ్ఞానిని అని ఎవళ్ళైనా ప్రకటిస్తే వాళ్ళు అజ్ఞానులు అని జ్ఞానులు ప్రకటించరు అది మీరు ఎప్పుడైనా సరే నేను చాలా గొప్పవాడను మహాపండితుడను అని కనుక ఒక ఆయన ప్రకటించుకున్నాడంటే ఆయన పాండిత్యము అర కొర పాండిత్యము మాత్రమే మహాపండి నేను చూశాను మేము పండితులము అని ప్రకటించుకున్న వాళ్ళని చూశాను చూస్తే దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కల్లా నేనే పెదవి విరిచినాను అబ్బాయి వీళ్ళ పాండిత్యం ఎంతండి చాలా తక్కువ ఏదో ప్రకటిస్తున్నారు కానివ్వండి మనం ఏం కాదన్నాం కానీ వీళ్ళ పాండిత్యము చాలా తక్కువ నేనే పెద్ద వివరించాను ఇంకా దీనికోసం ఇంకో చోటకి వెళ్ళక్కర్లా అలాగే మహాపండితులను చూశాను వాళ్ళు ఎప్పుడూ కూడా అంతటి పండితులని ఆ చదువుకున్నవాడికి తెలుస్తుంది తప్ప చదువుకోని వాడికి అసలు ఆయన అంతటి పండితులని తెలియని కూడా తెలియదు అలా ఉండిపోతారు కాబట్టి చిరకాలము అహం మనుష్య అనే విపర్యాసలో ఉండి ఆ తర్వాత బ్రహ్మజ్ఞానము పొందినవాడు అహం మనుష్య అనే విపర్యాసం ఇంక ఉండదు అహం చిత్ చిత్ స్వరూపుడుగా ఉంటాడు ఆ భ్రమ తొలగిపోయినది అయినప్పటికీ కూడా ఆ వాసనకి తగ్గట్లుగానే లోక వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు సరిపడిందండి మళ్ళీ అందాం అహం నేను మనుష్య మనుష్యుడను ఇదివ్యవహారీ మొదలైన వ్యవహారము అముం ఇట్టి విపరయాసం దేహాత్మ అనే భ్రాంతి వినాపి లేకున్నప్పటికీ చిరాభ్యవాసనా చిరకాళము అభ్యసించబడిన వాసన వలన ఆ పదాలు తెలియట్లేదు చిరకాలము అభ్యసించబడిన వాసన వలన తహ అంటే వలన అర్థం అవకల్పతే పొసగుచున్నది అంటే దాంట్లో తప్పేం లేదండి అలాగే చెప్తారు అది మా అంతే తప్ప అహం బ్రహ్మ అని ఏమీ ఈ పాఠంలో మనం ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండు రకముల అభిమానము మనం విడిచిపెట్టాలి అహం క్యాస్ట్ ఐడెంటిటీ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ ఐడెంటిటీ నుంచి పైకి పోవాలి వన్ రెండు మాతృ పితృ పుత్ర ఇత్యాది అభిమానము నుండి పైకి పోవాలి ఇంత పని మీరు చేయగలిగితే అలాగే గృహస్థ సన్యాసి అది కూడా దాంట్లో భాగమే ఆ అభిమానం నుండి కూడా మీరు పైకి వెళ్ళగలిగితే ఇంతమటుకు మీరు చేయగలిగితే మీరు ఎవరికీ చెప్పక్కర్లే కొడుకుని పిలిచి నేను తండ్రిని కాను అని చెప్పక్కర్లా వాడు నాన్నగారు అంటే ఆ బాగున్నావురా నాన్న అని అన్నావు అంతకంటే వాడు చేసేది ఏమీ ఉండదు నాన్నగారు అంటాడు లేదు చెప్పబోతాడు మనకి ఒకప్పు మంచినీళ్ళు కూడా ఇచ్చేది ఉండదు అది అది మనకీ తెలుసు వాడికి తెలుసు వాడికి తెలుసు అని మనకి తెలుసు మనకి తెలుసు అని వాడికి తెలుసు దీంట్లో దాపరికం ఏమీ లేదు అయినా కూడా నాన్నగారు అంటాడు ఆ బావు నా ఏదో దండం పెడతాడు శుభం భూయా తండం అందరినీ శుభం అంటున్నప్పుడు ఒకళ్ళని ఎందుకు కాదనాలి అందరితో పాటు శుభం అన్నాం వెళ్ళి వస్తారనంటే శుభం వెళ్ళాలి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా చూద్దూగానే పర్వాలేదు ప్రస్తుతానికి వెళ్ళు అని పంపించి ఊరుకోవడం ఓకే అంతే అంతే తప్ప నేను తండ్రిని ఇత్యాది ఉపాధులకు అతీతమైన బ్రహ్మస్వరూపుణను అని వాడికి చెప్పారు అనుకోండి వాడికి అర్థమవదు ఆ తర్వాత ఇంకా రావడం కూడా మానేస్తారు విచిత్రమైన విషయంలో చెప్తున్నాను కాబట్టి ఆ వాసన వల్ల ఏదైతే లోకంలో ప్రచారం ఉన్నదో దానికి తగ్గట్టుగా వ్యవహరించినట్లయితే అది అది భ్రాంతి అనుకోరాదు ఆ వ్యవహారము పుస్తకము ఓకే దీనికి అన్వయం చెప్పండి సంస్కృతం చూడుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ అహం మనుష్య ఇత్యాది వ్యవహార అముం విపరయాసం వినా చిరాభ్యస్తవాసనా అవకల్పతే అది సెంటెన్స్ ఓకే అలా కల్పతే అనుంది ఇక్కడ కల్ప్యతేనుందా పుస్తకంలో నేను చెప్తా అయితే నేను టీకను చూసినట్లయితే కల్పతే అన్నదే కుదురుతుంది కల్పతే అనే మాటే కుదురుతుంది టీకాకారుడు కల్పతే అనే మాట మీద పోతున్నాడు ఓకే కల్ప్యతే ఉంటే కూడా దానికి ఏదో రకంగా వ్యాఖ్యానం చేయవచ్చు కానీ టీకాకారుడిని అనుసరిస్తే శ్లోకం అనే చేద్దాము అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాప్యుము విపరయాసం చిరాభ్యవాసనాతోకల్పతే ఇది అభ్యాసం చేయాలి ఇది ఈ ఐడెంటిఫికేషన్ ఈ తదాత్మ్యము అంటే కుల మతములకు అతీతంగా ఉండడము అభ్యాసం చేయాలి కులంతో మతంతో తాదాత్మ్యం పెట్టుకోకూడదు అలాగే తల్లి తండ్రి కొడుకు ఇత్యాది తాదాత్మ్యం పెట్టుకోకూడదు దానికి అతీతంగా పోవాలి అలాగే నేను గ్రహస్థుడను సన్యాసిని అలాంటి తాతాత్మ్యం పెట్టుకోకూడదు అలాగే నేను పెద్దవాడిని రిటైర్ అయిపోయాను ముసలివాడిని అలాంటి తాదాత్మ్యం పెట్టుకోకూడదు దేహానికి సంబంధించింది మనకి సంబంధించింది కాదు దేహానికి ఏదో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది తాదాప్యం పెట్టుకోకూడదు ఇది తప్పక గమనించదగ్గ విషయం దట్ ఈజ్ ది మెసేజ్ టేక్ హోమ్ మెసేజ్ అని మీరు ఇంటికి ఇంటికి తీసుకు వెళ్ళదగిన ఒక సందేశం అది ఆ శ్లోకం నుంచి వచ్చిన మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునేట్లా ఉండాలి తప్ప అంతేగాని ఉరికే చిలక పలుకుల్లాగా విపర్యాసం అని ఇలా శ్లోకం చదివేసి చిలకలాగా అనేసి వెళ్ళి లేచక్కపోయి మళ్ళీ మన సంసారంలో మనం ఉండడం అలా చేయకూడదు ఆ తాదాత్మ్యం నుంచి బయటపడాలి ఆ చైతన్య రూపంగా నిలిచి ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది విక్షేపోనాస్తి అస్మాన్మే నేను ఇంకా కొంచెం జట్లాగ్లో ఉన్నాను నమాధిస్తతో మమేపోవా సమాధిర్వా మనసారిణ హఠయోగిని మీరు ఎప్పుడైనా చూశారా హఠయోగి వాళ్ళు హఠయోగి అని చెప్పుకోరు యోగి అని చెప్పుకుంటారు పెట్టుకుంటారు కూడా పేరు యోగి అని పేరు పెట్టుకుంటారు మామూలుగా మహాత్ములు అలాంటి పేర్లు పెట్టుకోరు మహాత్ములకి ఏదో గురువు గారు పేరు పెడతారు ఆ పేరుతో ఏదో లోక వ్యవహారం కోసం పేరు అంతే తప్ప స్వరూపానికి పేరే ఉంటుంది లోక లోక వ్యవహారం కోసమే పేరుంటుంది కానీ ఈ కర్మి కర్మి ఉన్నాడనుకోండి ఆ తాదాత్మ్యం ఎక్కువగా ఉండి పేరు పెట్టుకుంటాడు కర్మ ఎలా పెట్టుకుంటాడో పేరు తెలిసిన సోమయాజీ అంటాడు పూర్వం వాళ్ళు అంటే సోమయాగము చేసిన వాడు మామూలుగా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదో ఉంటుంది ఏదో సుబ్రహ్మణ్య అని ఉంటుంది అప్పుడు ఆయన సోమయాగం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య సోమయాజీ అని పెట్టుకుంటాడు తప్పేం కాదు ఆయన అలా పెట్టుకుంటాడు ఆ ఋత్విక్కులు కూడా అలా పేరు పెడతారు తర్వాత మీరు విన్నారో లేదో ఆయనే మహాగ్ని చేయనము అంటే చేయనాము అని ఒక యాగము కలదు ఏడు రోజులు ఎంత ఉంటుంది అగ్నిశోమం కంటే పెద్దది దాన్ని చాయా నా చేయనాము దాన్ని తెలుగులో అని పేరు దాన్ని చేయి చేయిన్లు జయ జై కాదండి సంస్కృతం రానివాళ్ళు మామూలుగా రోడ్డు మీద జై జై అంటుంటే ఏదో అనుకోవచ్చు సంస్కృతం జై ఏమిటి నేను ఒక పెద్ద ఆయనకి చెప్పాలనుకుంటా నాకు ఆయన దొరికినా నా మాట ఆయన ఏం ఆయనతో చెప్పాలనుకుంటా మీరు దయచేసి జయ శ్రీమన్నారాయణ అనండి జై శ్రీమన్నారాయణ అనవద్దు అని చెప్పాలనుకుంటా ఇలా అన్నాడు ఓ స్వామిని మీరు ఎవడైనా వెళ్ళి చెప్తే నాకేం అభ్యంతరం లేదు కూడా ఎందుకంటే సంస్ ఆయన సంస్కృతం చదువుకున్నవారు ఆయన మంచి విద్వాంసులు ఆయనేమో జై జై అంటుంటే అందరూ జై జై అంటూ ఉంటారు వాళ్ళు ఈ జై జై అని వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది ఓ చోట వాళ్ళు భజన చేస్తున్నారు ఓం శ్రీరామ జై జై రామ అని భజన చేస్తున్నారు నేను అన్నాను ఏ మంత్రం భజన చేస్తున్నారండి నేను అడిగా అంటే త్రయోదశాక్షర మహామంత్రం భజన చేస్తున్నామని చెప్పారు లెక్క పెట్టండి సార్ మీరు అన్నా వాళ్ళు లెక్క పెట్టారు ఓం శ్రీరామ జై రామ జై జై రామ పదకొండు వచ్చాయి మరి త్రయోదశాక్షర అన్నారేమిటి మీరు అని అడిగాను నేను అడిగితే మొత్తం ఆ భజన చేస్తున్న వాళ్ళు హార్మోని పెట్టలో అవన్నీ పక్కన పెట్టి ఇలా ముక్కు మీద వేలు వేసేసుకున్నారు అందరూ కూడా నేను అడిగాను అవునండి మరి పదమూడు అనుకుంటున్నాం మేము పన్నెండు పదకొండే వచ్చేటి అవును మీరు అనుకుంటున్నది తప్పు అయితే అది పదమూడు కాదు పదకొండా కాదు పదమూడే మరి పదకొండు ఎలా వస్తున్నాయి అంటే మీ ప్రొనౌన్సియేషన్ తప్పు ఏమిటది ఓం శ్రీరామ జయ జయ జయ రామ నాట్ జై జై ఏదో చేయుళ్లు గారు కాదు చేయనులు గారు ఆయన పేరు ఎలా పెట్టుకుంటాడో తెలుసిన సుబ్రహ్మణ్య మహాగ్ని చిద్ యజ్వ అని పెట్టుకుంటాడు ఆయన మహాగ్ని చిిత్ యాగము చేసినవాడు సుబ్రహ్మణ్య మహాగ్ని చిిద్ యజ్వ అని పెట్టుకుంటాడు కర్మి ఎలా పెట్టుకుంటాడు పేరు అలాగే సుబ్రహ్మణ్య వాజపేయి అని పెట్టుకుంటాడు వాయిపేయ్య గారి పేరు అలా వచ్చింది ఆయన చేయలేదు ఆ వంశంలో ఎవరు చేశారు అలాగే ఇంకా ఎవరో పెట్టుకుంటారో తెలుసునండి సుబ్రహ్మణ్య పౌండరీకయాజీ అని పెట్టుకుంటారు దానిపై ఇంకో కర్మ ఉన్నత సుబ్రహ్మణ్య ద్విసహస్ర పౌండరీకయాజీ అని పెట్టుకుంటారు కర్మ చేసి వాళ్ళు అలా పెట్టుకుంటారు తర్వాత అవధానాలు చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పెట్టుకుంటారు అష్టావధాని సహా శతావధాని సహస్రావధాని ద్విస్రావధాని అని పెట్టుకుంటారు అవధానంలో పద్యాలు చెప్తారు ఆ పద్యాలు రసదృష్టితో చెప్పిన పద్యాలు కావు కాళిదాసాదులు రసం కోసం పద్యాలు చెప్పారు బంధులు పోతున్నగారు రసదృష్టితో పద్యం చెప్తే ఆ పద్యం చదువుతుంటే మిఠాయి తింటున్నట్లుంటుంది వీళ్ళు పద్యాలు కాగితం దాంట్లో ఏమి పరిబళం ఏమీ ఉండదు కాగితం పువ్వుల్లో ఏం పరిబళం ఉంటుంది ఆ పద్యాల్లో ఇక్కడ ఆ పెట్టద్దు కా పెట్టద్దు ఈ ఇలా చెప్పు అలా చెప్పు వీళ్ళందరూ కట్టుబాట్లు చెప్తే ఆ కట్టుబాట్లకి లోబడి ఏదో పద్య ఒకటే అల్లుతాడు ఆయన మొత్తం మీద పద్యం ఒకటే అల్లి వీళ్ళ మీద వారేస్తాడు ఆ పద్యం నేను చెప్పిన రూల్స్కి సరిపడిందని వీళ్ళు సంతోషపడతారు కాగితం పువ్వులు తప్ప మరి ఏమీ కాదు అయినా కూడా పేర్లు సహస్రావధాని అలా పెట్టుకుంటారు ఇంకా యోగులు ఉన్నారు వీళ్ళు పేర్లు పెట్టుకుంటారు యోగి యోగి యోగి అని పెట్టుకుంటారు ఏమంటే ఆ యోగిని పెట్టుకున్నారు కదా అది ఏమిటండి అని అడిగారనుకోండి మీరు వాళ్ళకి చెప్పల చెప్పట్ట పట్టదాలన్నంత కోపం వస్తుంది నువ్వెవడో అడగడానికి ఎంత కోపం వస్తుంది అంటే దాని అర్థం జ్ఞాని ఎవడైనా పేరు పెట్టుకుంటాడా జ్ఞాని అలా ప్రకటించుకోనే ప్రకటించుకోడు జ్ఞాని దగ్గరికి వెళ్ళి మీరెప్పుడు ఆత్మజ్ఞాన నిష్టలోనే ఉంటారా అని అడిగారనుకోండి ఆత్మజ్ఞాన నిష్ఠకి సమాధి అని పేరు అయ్యా మీరెప్పుడు సమాధిలోనే ఉంటారా ఏమి అని అడిగారనుకోండి అంటే ఆయన అంటారు ఏమోనయా ఈ సమాధి కానీ దానికి ఆపోజిట్ విక్షేపము ఈ రెండు కూడా నాకు తెలియవు అవి నాకు సంబంధించినవి కావుగా అవి మనస్సుకి సంబంధించినవి దేహం అయిపోయింది ఇప్పుడు మనస్సుకి వచ్చాం అవి మనస్సుకు సంబంధించి సమాధి అయినా మనస్సుకే విక్షేపమైనా మనస్సుకే నాకు సంబంధించినవి కవుగా కాబట్టి నేను ఎప్పుడూ చిద్రూపుడుగానే ఉంటాను అని సమాధానం చెప్తాడు ఓ మహాత్ముణ్ణి మీరు స్నానము చేత శుచి అయినారా అడిగారు అంటే ఆయన అన్నాడు నాకు స్నానం చేస్తే శుచి అని కానీ స్నానం చేయకుంటే అశుచి అని కానీ నాకేమి ఉండవయ నేను ఆత్మస్వరూపుడను ఆ శుచి అశుచులు దేహానికి ఉంటాయేమో కానీ నాకు ఉండవుగా అని చెప్పాడు ఆయన ఆ రకంగా అంచేతనే యోగి ఉన్నాడనుకోండి యోగి సమాధిలో ఉంటాడు సమాధిలో ఉంటాడు సమాధి అయిపోయిన తర్వాత రోస రోసలాడుతూ ఉంటాడు చికాకు పడుతూ రమణ మహర్షి చెప్పారు ఒక యోగి కాఫీ కావాలని చెప్పాడు ఆయన ఈ బ్రహ్మచారి తయారు చేసే లోపల ఆయన సమాధిలోకి వెళ్ళాడు ఈ కాఫీ కాస్త బ్రహ్మచారి రాగేసి కూర్చున్నాడు ఆయన సమాధి నుంచి బయటకు వచ్చి ఎరా కాఫీ పెట్టమన్నాను పెట్టేవా అని అడిగాడు అంటే అర్థం ఏంటి సమాధి నుంచి బయటకు సంసారంలోకి వెళ్ళిపోతాడు విక్షేపంలో పడిపోతాడు సమాధిలో ఉన్నప్పుడు ఏకాగ్రత లేకపోతే సమాధి సమాధి అంటే సమాధి లేక అది సమాధి అయిపోతూనే విక్షేపము మరి ఆత్మజ్ఞాని ఏమిటండి ఆయన్ని సమాధియా విక్షేపమా అంటే ఆత్మజ్ఞానిది సమాధి కాదు విక్షేపము కాదు మరి మనస్సు ఏమిటి మనస్సు స్వరూపంలో భాగం కాదు ఇది పెద్ద పాఠం అయితే మీరెప్పుడైనా ఏకాంతంలో కూర్చొని మీ మనస్సుని పరిశీలించండి మనస్సుని పరిశీలించాలి మీరు సాధారణంగా ఏకాంతంలో ఉండనే ఉండరు ఎప్పుడు ఎవరిలో పక్కన పెట్టుకుని కబులు చెప్తూ కూర్చుంటారు ఒకసో ఎవళ్ళు ఇంకా దరిదాపులకి రాని పరిస్థితిలో మీరు ఏకాంతంలో ఉన్నప్పటికీ ఒక చో అప్పుడు మీరు ఏకాంతంలో ఏం చేస్తూ ఉంటారు ఏదో ఈ జమ్ము తీసి ఎక్కడ పెట్టడమో లేకపోతే ఆ బాల్చీ తీసి ఎక్కడ పెట్టడమో లేకపోతే గిన్నెలు ఇటు అటు సర్దుబాటు చేసుకోవడమో అంతకుముందు సర్దిన వాటిని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో సర్దడము ఇలాంటిది చేస్తారు తప్ప ఒంటరిగా నిటారుగా కళ్ళు మూసుకుని ఒంటరిగా కూర్చుండే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందా ఉండదు మీరు అది ఆ పరిస్థితిని మీరు అలవాటు చేసుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు నిటారుగా నిటారుగా కూర్చడం ఎందుకంటే కొంచెం ఏదైనా సోమరితనము నిద్ర అది ఉంటే పోతుంది నిటారుగా కూర్చొని కళ్ళను అలవోకగా మూసుకుని నేను ఉన్నాను ఇదిగో ఈ మనస్సు మనస్సులో ఏం నడుస్తుంది చూడండి మనస్సులో ఏం నడుస్తుందో చూడండి మనస్సు నుంచి ఒక అడుగు వెనక్కి వేసి మనస్సులో ఏం నడుస్తుందో చూడడం అంటే ఎలా ఉంటుందో తెలిసిన సినిమా హాల్లో కూర్చుని సినిమా చూసినంత ముద్దుగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా హాల్లో కూర్చొని సినిమా ఎందుకు చూస్తారు తెర మీద ఏమవుతుందో ఎందుకు చూస్తారు ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చూస్తారు కదా అలాగే మేము చిన్నప్పుడు కాలవ నిలబడి కాలవ ప్రవాహాన్ని చూసి వాళ్ళం ఎవరో అడిగారు నన్ను ఏం చూస్తావయా కాలవ ప్రవాహం అలా ఎంతసేపు చూస్తావని అడిగారు అడిగారు ఎప్పుడో కాళవ దగ్గరికి వెళ్తే కాళవ దగ్గర నిలబడి అలా చూస్తున్నాను నేను ఎవిడు చూస్తావు కాళవారిని ఏం చూస్తావంటే నేను చెప్పాను ఏమో ఏం చూస్తాననే రూల్ ఏమీ లేదు ఏది ప్రవాహంలో వస్తే దానిని చూస్తాను బాగుంది కదూ ఏం చూస్తామనే నియమం ఏం లేదు నేను ఈ ఫలానాది చూస్తాను అని నేనేమీ నిశ్చయం చేసుకుని కూర్చోలేదు నేనేమంటున్నాను ఏది ప్రవాహంలో వస్తే అది చూస్తాను యోగి ఈ మనస్సు కదలకూడదు అని దాన్ని పేటముడి వేసుకు కూర్చుంటాడు ఆ జ్ఞానం ఎలా ఉండడు మనస్సును కట్టేయడం అనేది ఏమీ లేదు మనస్సు ప్రవాహం ఏదొస్తే అది చూస్తాం ఏమీ రాకపోతే ఏమీ రాకపోతే రాలేదనే సంగతినే చూస్తాం దాన్ని సాక్షి అంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఈ సాక్షి భావాన్ని మీరు అభ్యాసం చేయాలి మీరు అభ్యాసం చేయండి అలా ఏకాంతంలో కూర్చొని అవును ఇప్పుడు ఈ మనస్సులో ఏది కదు కదలిక ఏది కదులుతోంది అని చూడండి ఏవో కదులుతూ ఉంటాయి ఏవో కదలికలు వస్తూ ఉంటాయి మనస్సులో వాటిని పరిశీలించండి పరిశీలిస్తే మీకు ఏంటి ఏమవుతుందో తెలిసినా అసలు మీ మనస్సు ఏ రకంగా కదులుతుందో మీకు అర్థమవుతుంది ఇంతవరకు అది కూడా తెలీదు ఇదికే నా మనస్సు అనుకోవడమే తప్ప ఆ మనస్సు ఎలా కదులుతోంది దాని లక్షణమేమిటి దాని మంచేమిటి చెడేమిటి మీకేమన్నా తెలుసా తెలియదు ఊళ్ళో వాళ్ళందరి గురించి తెలుసు తప్ప మీ మనస్సు గురించి మీకేమీ తెలీదు తర్వాత యోగము ధ్యానము అని పెద్ద కబుర్లే చెప్తున్నారు తప్ప మీ మనస్సు గురించి మీకు తెలియటయే యోగము అది ధ్యానము మీ మనస్సు ఏమొస్తుందో చూడండి మనస్సు ఎలా కదులుతుందో చూడండి కదులుతుంది చూడండి నేను చూస్తూ ఉంటా చూస్తూ ఉంటే నాకు తెలుస్తుంది ఓహో ఈ మనస్సులో ఈ లక్షణాలు ఉన్నాయి అని తెలుస్తూ ఉంటుంది అది గొప్ప జ్ఞానము మీ మనస్సు గురించి మీకు తెలియడము అది సామాన్యమైన విషయం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకో ఈ ప్రయత్నం మీరు చేస్తే ఈ సాధన మీరు చేస్తే సాధన అంటే ఇలా ఉంటుంది వేదాంతంలో ఈ సాధన మీరు చేస్తే మీ మనస్సుకి ఒక స్థిమితం ఏర్పడుతుంది ఎప్పుడైనా విన్నారా స్థిమితం అనే మాట మనస్సు కోతిలాగా గంతులు వేయడం కాకుండా ఒక స్థిమితను ఏర్పడుతుంది ఒక శాంతి ఏర్పడుతుంది దానికి అలవాటు క్రమంగా అలవాటు అనే ఇంగ్లీష్లో సెటిల్ డౌన్ అంటారు మనస్సు సెటిల్ అవుతుంది నీరు కదలకుండా ఉంటే మురికంతా పోయి ప్రశాంత ప్రసన్నంగా తయారైనట్టుగా మనస్సు సెటిల్ అవుతుంది అంతకంటే గొప్ప లాభం ఏముంటుందండి మనస్సు సెటిల్ అయ్యి శాంతంగా ఉందంటే శాంతమైన మనస్సు విలువ గొప్పదా కోటి రూపాయల విలువ గొప్పదా మనస్సే గొప్పది కోటి రూపాయల విలువా శాంతమైన మనస్సు ముందు దిగదుడుపు కాబట్టి ఆ మనస్సుని ఆ విధంగా పరిశీలించటం మీరు అభ్యాసం చేయాలి ఈ పాఠాన్ని శుక్రవారం నాడు నేను కొనసాగిస్తాను అయినా కూడా ఒక్కసారి ఆ శ్లోకం అనండి ఎంత బాగుందో ఆ శ్లోకం అది చదువుతుంటేనే మనస్సు ఒక ఆనందం తెలిస్తే అర్థం తెలిస్తే కలిగిట్లా ఉంది అర్థం తెలియడం కూడా కష్టం కాదు సరళంగా ఉంది శ్లోకం విక్షేపోనాస్తి అస్మాన్మే అసమాధిస్తతో మమ వివా సమాధిర్వా మనస సద్వికారిణ అష్టావక్ర మహర్షి చెప్పిన శ్లోకంలాగా కాబట్టి శ్లోకాన్ని శుక్రవారం నాడు పాఠం చెప్తాను మీరు ఈ పాఠంలో ఒక సంగతి గమనించారా పాఠంలో ఒక కొత్తదనం ఉందా లేదా ఉందా ఉందంటారా పాఠం కొత్తదా చెప్పిన పాఠమేనా చెప్పిన పాఠమే మళ్ళీ దాన్ని తప్పుగా చెప్పకండి చెప్పిన పాఠమే కానీ కొత్తదా నిత్య నూతనము బంగారం ఎప్పుడు చూసినా మెలమెల మెరుస్తూనే ఉంటుంది గులాబీ ఎప్పుడు పరిమళంతో ఉంటుంది సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు చంద్రుడు ఎప్పుడు చంద్రుని వెన్నెలలు ఎప్పుడు ఆహ్లాదకరంగానే ఉంటాయి ఆత్మ ఎప్పుడు శాంతిని కలిగించేవిగా ఉంటుంది పూర్ణమి